కరుషితమైన తండ్రి ప్రేమ నమ్మకమైన దేవ నీకే వందనాలు ప్రభు సర్వశక్తుడ సర్వత్డ నీకు వందనాలు అబ్రాండ్ విశాఖలు కనుగొప్ప రాజా వందనాలు ప్రభు యొక్క దినా ప్రభా కూడుకొని తండ్రి మొనపెట్టుకోవడానికి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చిన వందనాలు తండ్రి ఈ యొక్క దినాన్ని చూక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా ఈ యొక్క దినాని మాకు ఇచ్చినందుకు పొందనాలు ప్రభా వాక్యం మాతో మాట్లాడండి పాటల చేత మైమ పొందండి ప్రభా ఇంకా రాని వాళ్ళు రావడానికి సహాయం చేయండి వాక్యం మాతో మాట్లాడి మా హృదయాలు సెట్ చేసుకోవడానికి సహాయం చేయమని నజరైన ఏ సుపరిశిద్ధ నమంలో అడుగురుకున్నాం తండ్రి ఆమె సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు ఉన్నకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనుసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనుసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువులకై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందును ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదుము జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందుము సిద్ధ మనుసను జోడు తోడిగి సమాధాన సువార్త చాటేదం సిద్ధ మనుసను జోడు తోడిగి సమాధాన సువార్త చాటేదం సమాధాన సువార్థ చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువులకై సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును అని ప్రభుయసును ఘనపరచీ కీర్తింతుము సత్కార్యములకై సిద్ధపడి పరిశుద్ధతతో అన్నివేలయందు అన్ని వేల ఎందు ప్రభుయేసును ఘనపరచీ జోడు తొడిగి సమాధానసు వార్త చాటేదం సిద్ధమనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువునకై బుద్ధిని కలిగి నిరాకడకై మెలుకువతూ నిరాజసు సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును బుద్ధిని కలిగి నిరాకడకై మెలుకువతో నేనుందును నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును సిద్ధ మనసును సమాధాన సువార్త చాటిదం సిద్ధ మనుసను చోడు తొడిగి సమాధాన సువార్థ చాటెదం సమాధాన సువార్థ చాటెదం సిద్ధపాడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువు మన హృదయము ప్రభువు నకై అలలియ థ్యాంక్ యూ సిస్టర్ ప్రెసిరాడు గడిచిన కాలం అంతా మేము తండ్రి గురించి కొంత సమయానికి ప్రభావం పెడతానికి వేసిన అవకాశాలు పెట్టడానికి ఎంతో ఉంటున్నారు తండ్రిలోనైనా వాక్యం చెప్పుకోబోతుండగా మీరు మాతో ఉండండి మా వాతావ ఉండండి వాక్యాన్ని విధి ప్రభావ దాన్ని అనుసరించి ప్రభా మీకు ఇష్టమైన పిట్లగా గురించి మరి వాటి తరంతో మమ్మల్ని కేశీర్వదించమని దేశ నామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కీర్తనలో నూట పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినండి చదువుకున్నాం కీర్తనలు నూట పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం హాస్య దుర్గభ్యుల దాకా ఆయన నా చేతులను యుద్ధమును నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్చుకున్న నేర్పు వారై ఉన్నారు ఇక్కడ లక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే యుద్ధాన్ని ఎట్లా చేయాలి ఆ లక్ష్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నారు ఆ చేతులకు యుద్ధం ఉంది యుద్ధము ఎలాంటి యుద్ధము దేనికి సంబంధించిన యుద్ధము ఎలాంటి పోరాటాన్ని దేవుడు నేర్పుతా ఉన్నాడు అంటే పోరాటం ఎవరితో అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి ఈ పోరాటం దేనికి సంబంధించినటువంటి పోరాటం దేనికి సంబంధించినటువంటి యుద్ధం అనేది ఈ యుద్ధంలో ఆత్మ సంబంధమైన యుద్ధం ఒక రెండవది శరీర యుద్ధం ఈ రెండు యుద్ధాలు ఖచ్చితంగా మనం పోరాడాలంటే ఈ నెగిటివ్ అనుభవాల నుంచి మనం పోవాల్సి ఉంటుంది మనకి ఎఫ్ఏసీ కాసిన పత్రిక ఆరో అధ్యయం పన్నెండో వచ్చిన వాళ్ళకి ఏమంటారంటే ఎఫ్ఏసీ కాసిన పత్రిక ఆరవ తేదీ పన్నెండో వచ్చిన మనం పోరాడు శరీరులతో మూలభాష అష్టమాంసములతో కావచ్చి కానీ ప్రధానాలతోనూ అధికారులతోనూ ప్రస్తుత లోక నాంగలతోనూ ఆకాశ మండపంలో ఉన్న పురాత్మల సమూహంతో పోరాడుతున్నారు ఈ పోరాడు అనేది ఎవరో తత్వంతో కూడుకున్నటువంటి సంబంధమైనటువంటి మనుషులతో కాదు కానీ ప్రతి ఒక్క స్పిరిట్ తో ఈ విషయం కివీపీఎం వాళ్ళందరికీ కూడా పరిచయం ఏంటి అనేక సార్లు తెలుసు సార్ ఈ స్పిరిట్ గురించి మాట్లాడుతుంటారు ఇంకా కొంచెం రోజులు కనుక మాట్లాడితే మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రతి స్పిరిట్ ని మనం బంధించుకుంటూ మనం ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంటూ వాటికి మనం చోటు పూర్తిగా మనం వాటి ఆ అంతిమ విజయాన్ని మన చేతుల్లోనే పెట్టుకుంటూ మనం పోరాడే వాటిలాగా ఉండాలి ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధం అనే విషయాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం అయితే శసలను కాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి చూస్తే పోరాటముతో దేవుడి స్వార్థము మేము మీకు బోధిస్తున్నాము ధైర్యము దేవుడి దగ్గర నుంచి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నామనే కూడా నాకు ముందు ఈ ఈ పోరాటం ఆత్మ సంబంధం అనుదినము మనం పోరాడాలా అనుదినము పోరాడాలి ఎందుకంటే మనం పోరాడాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి వాటితో శరీర సంబంధమైనది కాదు శరీర సంబంధమైనది అయితే రోజు గొడవలు పెట్టుకోవాలా రోజు వాళ్ళతో మాట్లాడుకోవాలా రోజు తగులు పెట్టుకోవాలా కాదు కానీ మనం ఆత్మ సంబంధమైన ఇది చేయాలి అనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో మనం పోరాడుతున్నారా మనం పోరాటం అనేది వాటితో వాటి మనం పోరాడుతున్నారా అలాంటి పోరాటం మనం కలిగి ఉండాలి కోసిన పథకాల ధ్యానం క్రితం వచ్చిందో ఏ తా పోస్తున్నారు ఈసార్ జరుగుతుంది టెస్టి క్లాస్ ని పత్రిక పత్రిక ఫోటో కక్షలో కాదు రెండవ అధ్యాయం రెండవ విషయం మీరు ఎగ్నంటే మేము ఫిలిపీన్ లోపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని శుభార్తలు మీరు బోధించిందంటే దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకుంటే అని చెప్పి తెలియదు ఇక్కడ ఎవరితో ఎదిగినట్టే మేము ఫిలిపీన్ తో రాస్తూ చెప్తున్నారు వాడు ఎలాంటి సాలు ఎలాంటి పోరాటాన్ని పోరాడారు అంటే బాగా జ్ఞాపకం అవుతుంది బాగా జ్ఞాపం అవుతుంది చేయాల్సినటువంటి పోరాటం నిత్యం ఎవరితోంటే స్వార్థ చెప్పటూడదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చెప్తుంది స్వార్థం చెప్ప స్వార్థం చెప్పకపోతే మనం మనం వాడు పరో అంతటి కనుక మనం మనం దాన్ని వినియోగించుకోకుండా మనకి ఇచ్చినటువంటి తరంతులు దాచి పెట్టుకొని దాన్ని ఫాలో చేసుకొని ఏమి ఇచ్చేటువంటి అవకాశాలు దాన్ని కోట్టుకోలేక మనం పాడైపోయేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇక్కడ పౌరు గారు ఏమని చెప్తున్నారు అంటే ఆయన శ్రమ ఏ విషయంలో శ్రమ పడ్డారు స్వార్థను నాకు ఒక సందర్భంలో ఒక కాన్స్టెండర్కి ఎవరి నుంచి రెగ్యులర్ గా నేను రోజు ఏదో సమాధానం చెప్తే వెళ్తా రోజు అనిపించింది ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సువార్థం చెప్పకూడదు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పే మాటలు రెండు నిమిషాలన్నీ వింటారు కదా అని నన్ను వెళితే ట్రైన్ చేస్తూ వెళ్ళాను రైతు ఆపోజిట్ లో వచ్చాను కానీ అవకాశం దొరకలేదు చాలా ప్రయత్నం చేశారు ఎందుకో తెలియదు కానీ స్క్రిల్తేమో ప్రవర్తన ప్రవర్తించాలి ప్రవర్తించాలి ప్రవర్తించాలి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని అర్థం చేస్తూ ఉంటే ఇక్కడ నాకు అవకాశం తర్వాత అంటే ప్రతి దీని ప్రతిరోజు మనం ఖచ్చితంగా ఎవరు మనం అండేటప్పుడు వచ్చేటప్పుడు లేదంటే మనం కూరగాయల్లో లేదంటే మనం కొసలు ఎక్కినప్పుడు లేదంటే ఆటోలు ఎక్కినప్పుడు ఎవరితో తెలియని వారితో ప్రశీక్షలు ఎక్కడ ఉంటే జరిగేటువంటి అవకాశాన్ని ఉపయోగించింది దాని ద్వారా మనం శ్వాసను ప్రకటించాలంటే శ్వాసను ప్రకటించే విషయంలో వాళ్ళు ప్రయాసపోతారంట వాళ్ళ ధైర్యం దేవుడి దగ్గరికి ధైర్యం చదువుతున్నారంట ఒకసారి మనగా చదువుకున్నాం ఈయన జరిగిందంటే మేము టీపీతో శ్రమపడి అవమానం పొంది పార్టీ చెప్తే ఏమంటారు ఎవరిని ప్రేమ డితే ఎన్నో మార్చుతారు వారికి ఉన్న డౌట్లన్నీ అడుగుతారు ముందు మర్చిపోయలే కానీ మీరు చూసుకుంటారు లేదంటే ఏదో రకంగా వారు మనల్ని డీగ్లేట్ చేయడానికి కానివ్వండి మనల్ని ఇటరేట్ చేయడానికి కానీ చిన్న చిట్ చూడడానికి కానీ రైతులు అలాంటి అనుభవంలో ఇచ్చే వీరు కూడా అలాంటి పరిస్థితులనే వీరు కూడా అయినా వదిలిపెట్టారా వదిలిపెట్టారు వదిలిపెట్టడానికి అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళని పరిస్థితులు నిరాశపరుస్తున్నప్పటికీ వాళ్ళే విధంగా కూడా వారు అట్టగేయడం కానీ ముందుకు వెళ్ళారు ఆ విషయాన్ని ముందు చెప్తున్నారు ఎంతో పోరాటంతో ఏడు స్వార్థలు ఈ పూజకు పెట్టాడు ఆ ప్రేమి ధైర్యం ఏడు చోటు ధైర్యం ఎంతో పోరాటంతో ప్రయోజన స్వార్థను ప్రకటించారు ఈ రోజు స్వార్థ ప్రకటించుకోవాలంటే ఏదో సాధారణ అన్ని రకాలుగా అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇంట్లో పోవడం ఈ పోరాటాన్ని మనం ఖచ్చితంగా పోరాడాలి ఈ పోరాటాన్ని మనం కలిగి ఉండాలి దానికి కలిగినటువంటి ధైర్యాన్ని కేవలైతే తెచ్చుకోవాలి దేవుని ఎందుకు పొందాలి ఆ ధైర్యం ఉంటేనే మనం ఇప్పుడు స్వార్థం కాదు మన పోరాటం దీంట్లోనే అంటే ఎప్పుడైతే మనం స్వార్థను ప్రకటిస్తామో ప్రకటించిన వెంటనే మన కుటుంబాల్లో కానీ మనకు కానీ ఏదో ఒకటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అది అనుభవించిన వారికి తెలుసు అది తప్పేం కాదు అయినటువంటి మార్పులో మనం అంటే మొదటిలోకి వెళ్ళి వాడి మనం అడుగుపెట్టి వాడిని రెచ్చగొడుతూ ఉంటే వాళ్ళకి మనం వాకింగ్ ఇస్తూ ఉంటే ఎట్లా వాడికి త్వర చేసి అనేది మనకు కాబోలు పెట్టి రక్షిస్తూ ఉంటే వాడు ఊరుకుంటాడు ఊరుకోడు కదరా కదా అయితే ఇక్కడ అయ్యూ జరుగుతూ ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఎంతో పోరాటంతో ప్రయాసపడి ప్రయత్ని కూడా తర్వాత పౌరులు కూడా చెప్తాడు ఒక మాట ఏదంటే నేను మంచి పోరాటం పోరాడింది తర్చు విశ్వాసాన్ని ముగించుకుంటుంది నా కొడుకు దాచిపెట్టకునే జీవక్రితాన్ని చూపుతున్నాను ఆ నిరీక్షలు నేను చెప్తున్నా ఆ నిరీక్షలు మీరు కాపాడుతున్నాను కూడా సంన ప్రయాసపడ్డాడు పోరాట నిలిచిన మంచి పోరాటం మంచి పోరాటం పోరాటంలో కూడా మంచి పోరాటం ఉంటుంది పోరాటంగా చెప్పాలంటే ఓడిపోయే పోరాటం ఉంటుంది పోరాటం కాదు ఇది ఖచ్చితంగా గెలిచేటువంటి గెలిచేది అని ఎట్లా చెప్పగలంటే నేను మంచి పోరాటాన్ని పోరాడికి పోరాడి వెంకు మాత్రమే చెప్పగల మాట నేను మంచి పోరాటానికి పోరాడితే నాకు నా విశ్వాసాన్ని కడ ముట్టించుకుంటుంది కూడా కడ ముట్టించుకోవడం పరిపూర్ణత చెందటం అది కంప్లీట్ చేయడం ఆ కంప్లీట్ చేయడం పూర్తిగా నన్ను నెరవేర్చుకోవడం కడముట్టించడం వరకు చిట్ట వరకు దాన్ని కొనసాగించటం కరముక్తి జరుగుతుంది నా విశ్వాసాన్ని కాపాడుతుంది నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది ఈ విషయాన్ని కూడా ఇక్కడ నాపం తీసుకుంటున్నాడు దాని విశ్వాసాన్ని కూడా కాపాడుకుంటున్నాడు మనం మనం ఎనక పోరాటం పోరాడుతున్నాం మనం ఏ విషయంలో పోరాడుతున్నాం మన పోరాటం ఏ విధమైనటువంటి పోరాటం మనం ఏ విషయంలో శ్రమ పడుతున్నాం అనే విషయాన్ని అంటే ఈ పరిచర్య ఇంతటితో ఆగిపోకూడదు పోయినా అనేటువంటి ఏ కారణం చేతనైన కానీ పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోవచ్చు లేదంటే గవర్నమెంట్ విధానాన్ని మనకు అనుకూలంగా లేకపోవచ్చు రేపటి కఠినమైనటువంటి పరిస్థితులు మనకి నువ్వు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పరిచయం చేయగలవా దేవుడు పైతులు చెప్పాడు గైతుడు ముమ్మారు నేను ఎవరో తెలియదంటావు అని నేన సమయం వచ్చి నిజంగా నేను మూడు ఆయన ఎవరో నాకు అలాంటి వినాలు వస్తే నేను చెప్పాడు దేవుడు ఆ రూపంలో జరిగిందని కూడా మా ముందు మాదిరిగా ఉంచాడు రేపు అలాంటి పరిస్థితిలో వస్తే నా పరిస్థితి ఏంటి గతంలో నేను చెప్పినటువంటి వాక్యం నాకు బాగా నాకుంది నాకు బాగా తెలిసినటువంటి రాష్ట్రలు అతను ఇంగ్లీష్ లో వాటిని అతను హిందీలో వాక్యం చెప్పగలడు తెలుగులో మంచిగా వాక్యం చెప్పగలడు అన్ని మడమాలు తెలిసిన వాడు గెరవోపస్ అనేటువంటి కార్యక్రమం బీజేపీ గెరవపస్ అనేటువంటి అతనికి బయటకు వచ్చేసి మరలా ముందుగా మారిపోయి ఏంటి అంటే బ్యాంక్ లో ఉండండి లోపల ఈ శ్రమను మనం అనుభవించలేము ఈ కష్టాలు మనం అనుభవించలేము ఉద్యోగం లేదు సరైన పరిస్థితులు రాలేదు బ్యాంక్ లోకి వెళ్తే వాడు పొడవిస్తానంటున్నాడు ఉద్యోగిస్తానంటున్నాడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానంటున్నాడు అదే పెటర్ గా ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకుంటే మనం బట్టి కాపాడుకోగలమా రెండవది కాపాడుకొని ఇంతకుముందు ఏ విధంగానైతే మనం పరిచయం చేశామో అదేవిధంగా రెట్టింపు విశ్వాసంతో రెట్టిపు పోరాటంతో రెట్టింపు శ్రవంలో నుంచి ఇంకా బాగా ముందుకు వెళ్ళగలమా మనం వ్యక్తిగతంగా ప్రచురించుకోవాలి అందుకని మనం డైలీ ప్రార్థం చేసుకుంటున్నాం రోజు వాక్యాలు చెప్పడంలో తర్తీలు పొందుతున్నాం రోజు వాక్యాన్ని కొత్త కొత్త వాక్యాన్ని కొత్త కొత్త పోతూకుంటా ఉంటున్నాం రేపు ఈ పోరాటం మనకు పోరాడాల మన స్ట్రాటజీస్ ని మనం మార్చుకోగలమా మన సంఘాన్ని మనం మార్చుకోగలమా మనం సక్సెస్ పిల్లలతో ముందుకు తెలిపోయి వాళ్ళ విశ్వార్థిని ప్రకటించగలమా అది ఏ విధంగా సాక్ష్యం తెలుసుకుంటే వన్ టు వన్ ఏమిటి వల్ల మీరు పనిచేసే విధంగా మీరు సాక్ష్యాన్ని చెప్పవచ్చు ఇంకో చోట ఇంకోశం దేవునికి సంబంధించినటువంటి వాక్యాన్ని చెప్పచ్చుంది సాక్ష్యాలు చెప్పవచ్చు లేదంటే మీకు తెలిసిన సాక్ష్యాలు అట్లాంటి చెప్పి వాళ్ళ దేవుడు చెప్పి నడిపించగలగాల వాళ్ళ శాస్త్రాలను ఒప్పించగలగాల మన పోరాటం ఆ విధమైనగా ఉండాలి అందుకే పవన్ చూస్తున్నారు ప్రశ్నలు రాసిన ప్రశ్న కాస్త కోర్తలు ప్రశ్నించడంలో మేము ఎంతో శ్రమ పొందాము ఎంతో పోరాటం పోరాడాము కూడినటువంటి వార్తలు ప్రతించాము ఏదో కోసం కాటం ఎవరు పోరాడుతున్నారు ఎవరు అనుకున్నారు క్రమ ఎవరు అలాంటి శ్రమంలో ఇప్పటికీ అభాసం ప్రకటించే వాళ్ళు కాకుంటారు ఏ కారణకి మనము మన కుటుంబం పూర్తిస్తాము మనము మన ప్రశ్నలో పూర్తిస్తాము మనము ప్రభావం ఉంటాము కాబట్టి మనం మాత్రమే ప్రార్థించుకుంటే సరిపోతుంది అని అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాదు పరిస్థితులు తగ్గట్టు మనం మార్చుకోవాలా రేపు ఇలాంటి పరిస్థితులు ఉందో రేపు కఠినమైన అప్పుడు కూడా మనమే ఫీచర్ ప్రార్థిస్తున్నావా అప్పుడు కూడా మనమే కూర్చొని మనం ఊరుకోరు వాటిని చెప్పుకుందామా మరి మన వల్ల ఇంకో రాత్రం ఏ విధంగా రక్షించబడుతుంది కాబట్టి సువార్త ఎంత ప్రయాసపడి సువార్తను మరి పౌరు గారు పోరాడి పోరాటం ప్రకటించారు అనే విషయాన్ని ఇక్కడ హిమోపీ రాసిన మొదటి పత్రిక ఓట వచ్చే పద్దెనిమిది వచ్చినందుకు కూడా నా కుమారుడు అయిన లేదా పిల్లవైన ఏమోటి నేను విశ్వాసము మంచి మనసాక్షి కలవాడబై నిన్ను మూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి యాజ్ఞ నేను ఇచ్చుతున్నాను మంచి పోరాటం పోరాడాలనేది ఒక ఆజ్ఞ అనే విషయాన్ని పౌరు గారు చేస్తున్నారు అది సాధారణమైన మాట కాదు ఆజ్ఞ అది ఒక మంచి ఆజ్ఞ అది కట్టడి నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే దాన్ని స్కిప్ చేయడానికి దాన్ని మూవ్వి చేయడానికి దాని కాకుండా దాటిపోవడానికి లేదు ఖచ్చితంగా ఈ యాజ్ఞను పాటించాల్సిందే మంచి పోరాటం పోరాడాలని పోరాడాలి అనేటువంటి యాజ్ఞ మంచి పోరాటం ఈ పోరాటం లోక సంబంధమైనటువంటి పోరాటం కాదు కానీ ఈ పోరాటం ఆత్మ సంబంధమైంది ప్రతి ఆత్మను రచించాలనేటువంటి ప్రశ్న కలిగింది అలాంటి ఆశతో మనం ముందుకెళ్ళాలి అని పౌలు తిమోర్తికి రాస్తూ తిమోర్తి ద్వారా ఆ పత్రిక ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఇది ఒక ఆజ్ఞ కోతున్న ప్రకటించడం మంచి పోరాటం ఈ పోరాటంలో అనేక రకాలైన ఇబ్బందులు పట్టడం అనేది ఒక ఆజ్ఞ దాన్ని మనం గైపునే వాటిలాగా ఒకటి ఏం చెప్తున్నాడంటే పోరాటం కేవలం స్టార్ట్లు ప్రకటిస్తున్న వారు పోరాడ పోరాడారు రెండోది మంచి పోరాటం పోరాటం అనేది ఒక రాజ్యాంగ మూడవది విశ్వాస సంబంధమైన నిత్య జీవితంలో పట్టుబట్టాలి అధ్యక్ష అని కార్థి గారు ఎక్కడంటే గోపవతి మూర్తి మొదటి పత్రిక ఆరో అత్యధి పన్నెండో విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో పోరాడము నిత్య జీవంలో ఏం జరుగుతుందండి ఎంత కష్టపడి ఇంత సువార్థను ప్రకటించి లేకపోతే ఇంత కష్టపడి ఇంత మంచి పోరాటం పోరాడి ఇంత ధైర్యం కలిగి ఇంత పోరాటం పోరాడి ఈ పని దేవుడు ధైర్యంగా చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆ ప్రశ్న సమాధానం చెప్తున్నాడు దీనికి ఏం జరుగుతుంది నిత్య జీవితం చేపడుతూ ఈ పని చేయడం వల్ల నిత్య జీవితం ప్రారంభం అయ్యా అనేది సాధారణమైనటువంటి భక్తులుగానే ఉంటాను అంటే దొంగకి చేయగలంటే అవకాశం దొంగకి ఆ మాట మాట్లాడిన తర్వాత ఏదైనా నాతో పరదశిలో అవుతూ ఉంటారు కన్నా ప్రభు ఆ విధంగానే ఆయన వెళ్ళిపోయాడు దొంగ తర్వాత శని నుంచి కింద రావడం కానీ ఆయన గురువు మీద జీవించడం కానీ పరిచయం చేయడం కానీ లేదు ఒక వ్యక్తను చెట్టుగా రూపాంతరం చెంది అది మళ్ళీ పువ్వుగా పుష్పించి అది మళ్ళీ ఒక పరముగా ఇచ్చేసి మళ్ళా రీసైకిల్ అవుతుంది ఈ సైడ్ లో అవుతుంది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఎక్కడికే వస్తుంది మన జీవితం కూడా ఆ విధంగా ఉంటారా మనం ఈరోజు మారు మనసు పొందాము మారు మనసు మనం ఫలపరితంగా మార్చబడాలి ఫలపరితంగా ఏ విధంగా మార్చబడ మార్చబడతాము అంటే ఆర్థిక ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా చెందుతున్నామంటే మన ప్రవర్తనలో తేడా రావడం వల్ల మన ప్రవర్తనలో మార్పు రావడం వల్ల గతంలో నేను ఇష్టానుసారంగా ఉండేవాడిని భయంకరమైనటువంటి పాప జీవితాన్ని కలిగి ఉండేవాడిని దేవుని దేవుల్లా ఈరోజు దేవుని పరిశుద్ధత వల్ల నేను కూడా పరిశుద్ధుడిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి పరిపక్వత చెందటం పరిపూర్ణత చెందటం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరం మొట్టమొదటిగా పాపి అని ఒప్పుకొని దాని తర్వాత పరిశుద్ధతను స్వీకరించి అంగీకరించి ఆ తర్వాత పరిశుద్ధతను అనేకుడికి రుచి చూయించే వాళ్ళకు ఉంటారా అనేకుడికి నువ్వు మాజీకరంగా ఉండాలా ఆదర్శంగా ఉండాలా ఆ తర్వాత అనేకుడికి నువ్వు దేవుడితరకు నడిపించే వాళ్ళగా ఉండాలా ఆ తర్వాత నడిపించే వాళ్ళను ఉండాలా టీచర్గా బోధకుడిగా ఉండాలా ఒక సువార్చకుడుగా ఉండాలని ఆ విషయాన్ని లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు మనం ఆ పైపోల్డ్స్ ఆ ఐదో అంచె పద్ధతిలో మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇక్క అంటే ఏం జరుగుతుందనంటే మనం ఎప్పుడైతే ఈ పోరాటం పోరాడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే నిత్య జీవితంలో చేపడతామో దానిని పొందటప్పుడు నువ్వు అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొని ఒప్పుకుంటే అనేక సాక్షులు ఎదుట మేము మంచిగా ఒప్పుకున్నాం అనేక సాక్షులు గురించి చెప్పారు రాజ్యాన్ని అయితే ఇతను ఇంకో ఈ వాక్యం చెప్పబట్టే ఈ ఈ మాట చెప్పబట్టే మేము మారపరస్ మేము చెప్పబడ్డాము భరోసప పడ్డాము అప్పుడు మమ్మల్ని ఎవరు సాధి చేయలేదు ఒకప్పుడు మేము అడవి ముగాల్లాగా పూల మూగాలాగా తిరిగే వాళ్ళని ఈ రోజు ఆ మాట మమ్మల్ని సాధువుగా చేసింది ఆ మాట మమ్మల్ని దేవుని లోబర్స్ పడేవాళ్ళగా చేసింది ఆ మాట మొమ్మలు దేవుని వైపుకి ఆసక్తిగా తిరిగేలాగా చేసింది ఆయన తట్టు తిరిగేలా విధంగా ఆయన ఆయన త్రట్టు చేసింది అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం ఆ ఇది ఇతో చెప్పడం వల్లే లేదంటే ఈ మాట వల్లే మేము దేవుని వైపు మరోసాం అనేటువంటి విషయాన్ని మనం అనేకులు మన ముందు సాక్ష్యం చెప్తారట నువ్వు అనేకులు ముందు నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు కాబట్టి వాళ్ళు ని గురించి చెప్తారు పైగా నువ్వు ఈ పోరాటం పోరాడువు కాబట్టి నీకు నిశ్చయం జీవితం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కోట్ల రెండవ పత్రిక నాలుగో మధ్య మంచి పోరాటం పోరాడుతుంది నా పరువుని కడ ముట్టించుకుని విశ్వాసులు కాపాడుకున్నాడు మూడు విషయాలు చేస్తాడు మంచి పోరాటం పోరాడాను ఎవరు చెప్తారు ఇది ఎవరైతే అనుభవించారో ఎవరైతే విన్ అయ్యారో వారు మాత్రమే చెప్పగలరు నేను మంచి రేసులో ఉన్నాను నేను మంచిగా మంచి పోరాటాన్ని పోరాడాను నా విశ్వాసాన్ని కడ ముట్టించుకున్నాను నా కంప్లీట్ నా పరువుని కడ నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను మూడు విషయాలు ధైర్యంగా చూశాడు ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి అదేవిధంగా టూకస్ వర్త టూక వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుతాడు రూపస్ వార్త పదమూడవ అధ్యాయము ఆయన వారిని చూసి ఎంపు ద్వారంలో ప్రవేశపారు పోరాడి అనేందులు ప్రవేశపెట్టిందని వారి వల్ల చె వారు వెళ్ళకారు అనేకులు అంట ఈ మార్గంలో ప్రయత్నం చేయాలనుకుంటారట ఈ ఎనుకైన మార్గాన్ని పోరాటాన్ని పోరాడాలి అని అనేకులు అనుకుంటారట కానీ వారు చేయలేరట అనుకుంటారు కానీ ఆ ఎనుకైన మార్గంలోకి వెళ్ళలేరట ఇది నీకు అనుకూలించింది ఇది నీకు పైన పరిచింది ఇది మీ కొరకు దేవుడు దాచిపెట్టబడింది ఈ తరం నుంచి ఈ తరం వారికి గుడ్డి కనుల నుంచి తప్పించడానికి ఈ తరం వారిని ఆ పాపం వల్ల శాపం నుంచి దేవుడు విశ్వం చేసుపరుచుకున్నాడు కాబట్టి ఇది మీకు పైలు కానీ వాడు తెల్లలేదు మీకు పైలుపరచబడింది ఇది అనే విషయాన్ని జ్ఞాపకం ఈ పరిచర్య మీరు చేయాలి ఈ భారం మీద తీసుకోవాలా ఆ విధంగా మీరు అనేటువంటి వాక్యం కానీ అనేటువంటి మాటను దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఏమవుతుంది వేళ పోరాటం పోరాడకపోతే ఏమవుతుందనే విషయాన్ని రెండు రిఫరెన్స్ చూపించి నేను వాక్యాన్ని ముగిసే ప్రయత్నం చేస్తాను ఏకోబరాశుల పత్రిక నాలుగవ అధ్యాయము ఏకోబరాశుల పత్రిక నాలుగవ అధ్యాయము ఓటం పోరాడు కదా ఇవి ఎక్కడి నుంచి జరుగుతున్నట్టే మీ ఇద్దరు పోరాటాలు దేవుడి కలుగుతున్నాయి వస్తున్నారు పాజిటివ్ గా తీసుకోవచ్చు నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు మనం మన ఈ లోకానుసారంగా పోరాడితేనేమో అది మనం మన చేతులారా మనం చేసుకొని కొనపెచ్చుకునేది ఎందుకంటే మన భోగేచ్ఛల వల్ల మన వ్యసనాల వల్ల మన కలిగినటువంటి కోరికల వల్ల మన మన ఫోన్ తెచ్చుకునేవి ఒకవేళ ఆత్మ సంబంధమైన పోరాటం అంటే అది దేవుని నుండి కలిగిందని జ్ఞాపకం చేసుకోవాలి ఆకరిగా దశనానికి రాసిన మొదటి పత్రిక రెండో అట్టే రెండవ వచ్చిన తిరుగుతుందా శసరానికి మొదటి పత్రిక రెండో అట్టే రెండవ ఇక్కడ ఏమి రాసిపెక్ట్ ఉండదంటే పోగొట్టుకోవడం అనే గురించి ఉంటుంది విశ్వాసాన్ని పోగొట్టుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో చేత మా బోధ కాదు అపవిత్రమైనది కాదు మోసకరమైనది కాదు రిఫరెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఉండదంటే ఆ కిరీటం దొరకదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు రిఫరెన్స్ ఒక డిస్ అయింది ఆ అక్కడ కిరీటం దొరకదు ఎందుకు దొరకదు అనంటే వారి పోరాటంలో నమ్మకమైనట్టుగా పోరాటం లేదు కాబట్టి ఆ వాళ్ళకి ఆ కిరీటం దొరకదు విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమో అయితే నేను ఖచ్చితంగా ని నేను మళ్ళా రూపులు పెట్టడం జరుగుతుంది ఆ ఒకవేళ మనం కనుక మంచి పోరాటం పోరాడకపోతే మంచిగా దేవుని పరిచర్య చేయకపోతే మంచిగా మన ఆ పనిచర్యను అభివృద్ధి పొందించుకోకపోతే మన ఇష్ట తలంతమై అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లో దాని కనుక ఆ ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతే ఖచ్చితంగా మనం ఆ తిరిటాన్ని పొందుకోము అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రయాసపడదాం ముఖ్యంగా ప్రయాసం ఎలుపు మార్గమైనా సరే ఎవరు ప్రవేశపెలిందైనా సరే మేము ప్రవేశిస్తాం ప్రభా అని చెప్పి దేవుడితో క్లీన్ తెలిస్తున్నాం కాబట్టి ఈ రోజు దగ్గర నుంచి కాకుండా అనేక రీతి స్వార్థ చెప్పడానికి మనం బయలుదేరి వెళ్ళేటువంటి ఆ సంఘంగా వెళ్ళేటువంటి ఒక టీమ్ గా దేవుడు మనం అందరికీ ఆశీర్వదించుకుంటాడు వాళ్ళు దేవుడికి పనుమాట తన టికెట్ దీనికి ఆశీర్దించుకుంటారు మీరు తండ్రి ఎక్కువైనా పోరాటం గురించి మీరు స్నాశారు ఎలాంటి పోరాట పోరాడాలు కూడా మీరు స్నాతం చేశారు తల్లి ఇప్పుడు ఆయన మంచి పోరాటం పోరాడి మా విశ్వాసాన్ని తర్వాత బాబా మా పరుగుని మేము కడుముప్పించుకునే వాడిలాగా ఈ పరుగులో మేము బహుమతి పొందేవాళ్ళలాగా పరువు పందంలో ఉన్నవాడు బహుమతి పొందడానికే పగలుతాయి అనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి ఈ పరుగు పందంలో ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందంలో ప్రభా మాట్ మీరే మేము మీ వైపే చూడాలా ప్రభావం మీరు ఇష్టపడినట్టుగా మీరు కోరుకున్నటువంటి సరస్సులను డెవలప్ చేసుకునే విధంగా అభివృద్ధి చెందుకునే విధంగా ఉండేటువంటి అంటేగా ప్రభావ ఉండాలా ప్రభావం మీ బలా మంచి దాస్తుగా అనేటువంటి మాటను మేము చెప్పుకోవాలా మంచి కీరియటంతో ప్రభావం మేము ఎట్లు ఒక ఎయిర్ అలా తరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అందరూ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడవైన ఏసయ సమీపించడానికి తేజస్సులో నివసించిన ప్రభ నా తండ్రి ప్రభ ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభాన్ని యొక్క సమీపస్థుతులుగా చేసుకొని ప్రభాని యొక్క సన్నిధానంలో కూర్చొనించుటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అర్హత లేని వారం ప్రభ కానీ మీరు నా తండ్రి మీ యొక్క చిందించి మాకు అర్హతను కలిగించి మీ సొత్తుగా మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం ఉంది ప్రభా నా తండ్రి మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం ప్రభ మరి ఎంతో మంది మరి రోగాలతోని ప్రభ మరి గృహ హింస తండ్రి ప్రభ మరి రక్షణ లే నా తల్లి యాక్సిడెంట్స్ తోటి ప్రభ మరి శరీరంలో అస్వస్థతోటి ప్రభ ఎన్నో రకాల బాధలతో నా తండ్రి నేను ప్రభ గోజాడుతున్నారు ప్రతి ప్రార్థనలు అడుగుతున్నారు నా తండ్రి నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నది ప్రభ నా తల్లి బయాన సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నా ఆ బిడ్డ నా మరి నోటి క్యాన్సర్ తో బాధపడుతుంది నాయన ముట్టండి ప్రభానా తండ్రి ప్రతి ఈ యొక్క రోగంలో నుంచి ఆ బిడ్లకు మీరు స్వస్థతను కలుగ చేయండి ఈ క్యాన్సర్ అనే రోగం నుంచి ప్రతి ఒక్కరిని ప్రభావ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం దయ్యం ని ప్రభానతని క్యాన్సర్ రూపంలో ప్రభానతని శరీరం తినేస్తుంది దేవనతని దాన్ని కాల్చి అడుగుతున్నాం నైనా నతని ప్రతి ఒక్క శరీరంలోని అవయవములను ప్రభానతని అది ముట్టకొండ ప్రభా నడి నతి నుంచి అరికాల వరకు మీ యొక్క రక్త ప్రోక్షణ చేత నా తండ్రి వారిని స్వస్థపరచండి రక్షించండి నాన్న గృహంలో ప్రభ ఆశ్చర్యక్రియలు జరిగించండి ప్రభ కుటుంబం మొత్తం ని కూడా మీరు రక్షణలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభుల సిస్టర్ విషయంలో కూడా నా తల్లి మరి గొంతులో గడ్డ తండ్రి మరి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం మరి ఎలాంటి అనుమానాలు లేకుండా అది సంపూర్ణంగా హీల్ అవుతుందనే విశ్వాసంతో ప్రభ నా తండ్రి ఆ బీడ విషయంలో మీరు కార్యం జరిగించమని మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ సంపూర్ణ స్వస్థత చేయండి అదేవిధంగా కుటుంబంలో కూడా ప్రభ నా తండ్రి మీరు రక్షణ కలుగ చేయండి నాయన మరి నా తండ్రి మరి సుందర్రావు బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం లివర్ సమస్యతో బాధపడుతున్నాడు ప్రభాన తండి మరి ఆ చెడు ఆ అలవాట్లతోటి ప్రభాన తండ్రి ఆ బిడ్డ చేస్తున్నటువంటి ప్రతి విధమైన చెడు కార్యములను బంధించండి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్న మా బిడ్డకు నడినచించే అధికారులు వరకు ముట్టండి నా తండ్రి ఆ యొక్క లివర్ ని ప్రభ సరి చేయండి నాయన బాగు చేయవాడవు దాన్ని కంప్లీట్ నార్మల్ గా రెస్టోర్ చేయవాడవు నీవే తండ్రి ప్రభ మాట మాత్రం సెలవిస్తే కార్యలు జరుగుతాయి నాయన ప్రభ వాక్కును పంపించి ఈ బిడ్డలను ముట్టమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం పద్మాశిస్త విషయంలో నా తండ్రి ఆస్తమాతో బాధపడుతున్న ఈ బిడ్డను మీరు ముట్టండి ఆ లంగ్స్ ని బలపరచండి నాయన ఊపిరి తీసుకోవటానికి ప్రభ కావాల్సిన ఎనర్జీ దయచేయండి వేసేయ సంపూర్ణ స్వస్థత తండ్రి దయచేయమని అదేవిధంగా కుటుంబం అంతటినీ కూడా మీ యొక్క రక్షణలో నీవు దేవుడవు నిజ దేవుడవు జీవించే దేవుడవని తెలుసుకున్నట్లు ఆ కుటుంబంని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ఏసేనతోంది ఆ బిఘ్న గొప్ప ఆ బిఘ్న పాప విషయంలో కూడా నచ్చండి నరాల బలహీనతతో అవస్థపడుతుంది అయినా ఫిట్స్ రోగంతో బాధపడుతున్నాం కదండి అక్కడ నరాల ప్రభ సంపూర్ణంగా మీరు బలపరచండి ఏసేయారు నచ్చండి ప్రతి బలహీనత నుంచి ప్రభ బిడ్డను మీరు బాగు సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకు నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంను ముట్టిన తండి ప్రభ ఎలాంటి ఫిట్స్ అనేది రాకుండా నారాలన్నీ ప్రభ బ్రెయిన్ దగ్గర నుంచి ప్రభావిడని మీరు సంప్రద స్వస్థపరచండి నాయన రజని సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డ యొక్క గర్భసంతి సమస్యను మీరు ముట్టండి ఆయన ఆ యొక్క ఫైవ్ బ్రదర్స్ మరి ఇంకే సమస్య ఉన్నా ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభానతని సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆ కూడా ప్రభానతని మీకు గాయపడిన హస్తంలో అప్ప చెప్తున్నాం ఆ విషయంలో మీరు కార్యం జరిగించండి రక్షణ అనేది ప్రభ మీరు ఇచ్చే బహుమానం నాయన ఆ యొక్క కూడా కుటుంబానికి మొత్తానికి దయచేయమని ప్రతి నువ్వు నిజ దేవుడు అని తెలుసుకునేటకు వారికి ప్రభానతండి మీరు గృహంలో గొప్ప కారంలో జరిగించే మహిమ పరచుకొనమని ప్రార్థిస్తున్నావు మలేశ్వరి సిస్టర్ విషయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యొక్క బిడ్డని మీరు ముట్టండి నా తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి ఎస్ఏ తండ్రి విశ్వాసంలో ఎదుగుటకు ప్రభ నీకు కృప దయచేయండి నా తండ్రి విలుట వలన విశ్వాసం కలండి నా బిడ్డ ప్రభ వినాలి నీ యొక్క ధ్యానించాలి ప్రభ కృప చూపించండి కనికరించండి ఆ బిడ్డని బలపరచమని ప్రార్థనలో నిలకడగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నా తను రేణుక సిస్టర్ విషయంలో కూడా ఇండైజెషన్ ప్రాబ్లంని మీరు ముట్టండి నాయన ఆ యొక్క పాంక్రియాస్ కానీ ఇంటెస్టెంట్స్ కానీ ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా ప్రతి అవయంని మీరు ముట్టిన మీక అతని గాయపడిన హస్తంని ముట్టి హస్తంతో ప్రభ సంపూర్ణ స్వస్థత నాడి నెట్టి నుంచి అధికారు వరకు దయచేసి ఏ బలహీనతలు లేకుండా అతన్ని సంపూర్ణంగా మీరు బలపరచమని అతని పరిచర్యలో ప్రభ ఎలాంటి ఆటంకములు కలగకుండా మీరాటంకంగా నా తండ్రి సేవ చేయుటకు ప్రభ నీకు కృప చూపించమని నీ ఘనమైన నామంకే మహిమ కలుగున్నట్లుగా ఆ బిడ్డ గొప్ప కాలం మీరు జరిగించమని అది విధంగా దేవి శిష్యుల విషయంలో కూడా నా తండ్రి సర్జరీ అనేది జరగకుండా ప్రభా సంపూర్ణ స్వస్థత కలుగున్నట్లు నా తండ్రి ప్రభా యొక్క నా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోండి విశ్వాసంలో ప్రవరాణతుంది వాక్యంలో బలపడుటకు సేవలో నాటబడుటకు ప్రభా కృప చూపించండి అనారోగ్యం అనే బలహీనతను కొట్టివేయండి నాయన ఆ సంపూర్ణంగా బలపరచండి మీకు గాయపడిన హస్త్రంలోకి అప్పజెప్పుకుంటున్నాం బిడ్డ విషయంలో మీరు కారణం జరిగించండి అదేవిధంగా ఆ బిడ్డ యొక్క కుటుంబంని కూడా నా తండ్రి మరి రక్షణ నడిపించండి భర్తను కూడా మార్చుకోనండి ప్రభాన ఆ బిడ్డ యొక్క జీవితంలో నా తిరిగి ఆశ్చర్యకార్యం జరిగించండి అనేకులకు సాక్షిగా ఆ బిడ్డ తనే తన జీవితం ని ప్రభ ముందుకు సాధించటకు కృప చూపించండి అనసీయమశిస్సుల విషయంలో కూడా నా తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రభ ఎన్నో నెలల నుంచి ప్రభ బిడ్డ కాలు సర్జరీ విషయంలో మీరు కార్యం జరిగించమని బ్రతిమాలు నా తండ్రి ప్రభ బిడ్డ జీవితంలో కార్యం జరిగించండి నాయన కుటుంబస్తులు ప్రభ ఇష్టం లేకపోయినా కూడా నా తండ్రి డాక్టర్స్ కి పరమ డాక్టర్ బి జీవితండి ఆ ఏది మంచిదో ఏది ప్రభలతో అవసరమో సమస్తం జరిగిన దేవుడో ప్రభ ఆ జీవితంలో మీరు కార్యం జరిగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కుటుంబంలో రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తది మరు లకి పాప విషయంలో ప్రభ యొక్క బోన్ గ్రోత్ ని కంట్రోల్ చేయండి నాయన ఆ బిడ్డ విషయంలో తండ్రి గొప్ప కార్యం జరిగించండి చిన్న బిడ్డ జీవితంలో ప్రభ నా తండ్రి ఆశ్చర్యక్రాయాలు కూడా ప్రభ మీరు రక్షించుకోనండి ప్రభ ఆ బిడ్డ విషయంలో నా తండ్రి ఆ బోన్ విషయంలో ప్రభ పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులని ప్రతి చీకటి శక్తిని వేస్తున్నామంలో కాల్చి వేస్తున్నాం దేవాది గొరప్ప కార్యంలో బిడ్డ జీవితాన్ని మీరు జరిగించండి అదేవిధంగా నా తండ్రి వారి దిలీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన మంచి జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రభ సేవలో బలంగా వాడబడుతున్నా ఆ బిడ్డ జీవితంలో ప్రభ నదండి యొక్క చిన్న లోటును మీరు సరిచేయండి నాయన ఆ ఉద్యోగ విషయంలో ప్రభ మీరు ఎక్కడ ఉత్తమమో ఎక్కడ అనుకూలమో తండ్రి అక్కడ మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ కుటుంబంను కూడా మీరు నా తండి బలపరచండి విస్తారంగా వాడబడుటకు నండి వారి లోక జ్ఞానం చేత మీరు నా అభిషేకించండి మీ యొక్క అగ్ని చెత్త ఆటంక పరుస్తున్న ప్రతి అంధకార శక్తిని ఏసు శక్తి కాల్చివేస్తున్నా ఉద్యోగం విషయంలో నచ్చండి ఇలాంటి శోధన తీసుకొస్తున్నా ప్రతి సైతాను కార్యం బంధించి మనం ప్రార్థిస్తున్నాను అదేవిధంగా శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ విషయంలో నచ్చండి ఆ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రతి రక్తపు కణమును ముట్టండి ప్రభ నచ్చండి ఆ బిడ్డ యొక్క బలహీనతను ప్రభానతండి మీరు సరి చేయండి నాయన ఆ లోటును సరిచేయండి ప్రభా లోపంను సరిచేసి ఆ బ్లడ్లు ప్రభునండి ఎలాంటి లోపం లేకుండా సంపూర్ణ స్వస్థతలు దయచేయమని మీ యొక్క బిడ్డ జీవితంలో జరిగించి ఆ బిడ్డ ప్రభ విశ్వాసం ఎదుగుతా అతని రక్షణ మార్గంలో నడుచుటకు ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాగేశ్వరరావు బ్రదర్ విషయంలో కూడా అతని లంగ్స్ ప్రాబ్లండి ఆ బిడ్డ మీరు మీరు ముట్టండి కిడ్నీస్ ను కూడా మీరు ముట్టండి ప్రభ నడినతి చరికాల వరకు ఇంకా ఎన్ని అవయవాల్లో లోపం ఉన్నదో ప్రభ అస్వస్థత ఉన్నదో బలహీనత ఉన్నదో మీరు ముట్టండి నాయన సరిచేయండి ప్రభ నీకు కృపల జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా నా తండ్రి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షణలో నడిపించండి నా తండి కుటుంబాలను కుటుంబాలనుగా ప్రభ మార్చి నా తండి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఆటంకపరుస్తున్న అంధకార శక్తులను మీరు బంధించండి ఆయన సైతానం విపరీతంగా పనిచేస్తున్నటువంటి ఈ కాలంలో ప్రభలతని రక్షణ అనేది లేకుండా ఆ బిడ్డల జీవితంలో గొప్ప కారు చూడలేని నమ్ముటకు ప్రభ సంపూర్ణంగా నమ్ముటకు నా విశ్వాసంతో నీ ముందుకు వచ్చుటకు బిడ్డల జీవితాలు మీరు సరిచేయండి మీరు ప్రభలతని బలపరుచుకొని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి ప్రభ మరి సరిత శిస్టర్ విషయంలో కూడా బ్లడ్ క్యాన్సర్ని మరి బ్లడ్ క్యాన్సర్ అనేది ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నతండి నాశనం చేస్తుంది శరీరం అంతటినీ కూళ్ళు పట్టిస్తుంది ది నడి నచ్చిన అధికాల వరకు ప్రభా నీ యొక్క దచ్చేయండి ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉన్నది నాయన అతని నీ యొక్క దెబ్బల్లో స్వస్థత ఉన్నది ప్రభ ఏస బిడ్డలను మీరు ముట్టండి నాయన ప్రతి విధమైన నుంచి విడుదల ప్రకటిస్తున్నాం హాల నితిన్ బ్రదర్ విషయంలో కూడా అతన్ని యాక్సిడెంట్ కాలు మరి విరిగి ప్రభ మరి బాధతో పాడుతున్నది ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి రక్షణ దేండి విశ్వాసంలో బలపరచండి నాండి సాక్షి బిడ్డగా నిలబెట్టండి అదేవిధంగా కుటుంబాన్ని కూడా ప్రభా మీకు రక్షణ మార్గంలోనికి నడిపించండి నా బిడ్డ జీవితాలలో ఆశ్చర్య కార్యములు మీరే జరిగించే మహిమకు పొందండి జర్మియా బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం మరి అనేకలు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క ఇన్ఫెక్షన్ త్రోట్ ఇన్ఫెక్షన్ విషయంలో నా కార్యం జరిగించండి ఎలాంటి లోపంలున్నా ప్రభ సరి చేయండినైనా ఆ బిడ్డకు అతండ్రి మరి విశ్వాసం అందు ప్రభ మా అతన్ని బలహీనంగా ఉండి ప్రభ నా మరి తప్పిపోతున్నాడు ప్రభ ఎస్ఐ ఆ కూడా మీ రక్షలో నడిపించుకోనండి ప్రతి ఒక్కరి విశ్వాసంతో నీ యొక్క సన్నిధులు సాగిలపడి ప్రభాని మొరపెట్టుకున్నట్టుకు ప్రభ వారికి అందరికీ నీ యొక్క పరిశుధాత్మ శక్తిని బలమైన నా తండ్రి యొక్క అగ్నిశక్తిని దయచేసి ఆ కుటుంబంలో ఆశ్చర్యక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా సేవకులు ఎంతమంది కుటుంబాలలో ప్రభ ఎన్ని రూపములు ఉన్నాయో ఎంతమంది ప్రభ ప్రార్థనకై ఎదురు చూస్తున్నారు ఏసే నీ స్వస్థత కొరకై నీ వాక్కు కొరకై ప్రభ ఎదురు చూస్తున్నారు బిడ్డలందరూ మీరు ముట్టండి నాయన మీరు కార్యం జరిగించండి ప్రభ మీ యొక్క నామంలో శక్తి ఉన్నది నాయన మీ యొక్క నామంలో ఉన్నది ప్రభ ఏసండ్రి నీ యొక్క ఆశ్చర్య కార్యములు ప్రభ మా యొక్క కనులను తెరవని ఆశ్చర్య కార్యంలో చూడగలిగే ఆ యొక్క కనులను మాకు దయచేయండి ప్రభ అనుదినము ప్రభ మీ సన్నిధులు మురపెట్టుకుంటున్న ప్రతి విజ్ఞాపనని ఆలకించమని ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని ఏసే అని శక్తి కలిగిన నామంను ప్రభ మహిమపర్చున్నట్టుగా బిడ్డలందరినీ సాక్షి బిడ్డలుగా నా తండ్రి సేవలో విస్తారంగా వాడబడుటకు నీకు ఆ ఆత్మను ప్రభ ప్రతి ఒక్కరి పైన దయచేయమని ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని నా తండ్రి దుఃఖంలో ఉన్న ప్రతి వారిని ఓదార్చమని ఏసిన తండ్రి నీ యొక్క ఆశ్చర్య కార్యాలను చూచుటకు ప్రభా సాక్ష్య బిడ్డలుగా వాళ్ళని నిలబెట్టమని నా ప్రభా నీ యొక్క కార్యంలే సమస్త నా తండ్రి కార్యములుగా వాళ్ళు వారి వెల్లడి పరచాలనైనా వారు దానికి ఉపదేశించాలా ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడ జీవితంలో మీ యొక్క కార్యం జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క చెల్లిస్తూ ఏస నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ సిస్టర్ కుటుంబకుల ఇంకా ఎంతమంది అయితే ఈ ఆరాధనలో ఆ కుటుంబకులందరికీ సదాకాలము తోడైనక ఆ మెయిన్ ప్రేజ్ల సిస్టర్ అందరికీ ప్రేజ్లాడు సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రేజ్ ఇంకొక విషయం సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వల్ల హాస్పిటల్ ఒక బ్రదర్ ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం జర్మియా బ్రదర్ ని దేవుడు అక్కడ ట్రీట్మెంట్ లో తోడుగా ఉండాలా దేవుని కృప ఉండాలని ప్రార్థన చేయండి ఆటంకాలు తొలగిపోలా దేవుడు సంపూర్ణంగా ఆయన స్వస్థపరిచి మళ్ళీ తిరిగి సంతోషం ఇంటికి రావాలని ప్రార్థనలో పెట్టండి సొంత ప్రార్థనలో పెట్టండి రేపు మార్నింగ్ వెళ్తున్నాము యాక్చువల్ ఈ రోజు ఊరికి పెడుతున్నాను కానీ క్యాన్సిల్ చేసుకున్నాను ఆయన గురించి ఎందుకంటే ఇంకా అక్కడ ఊరు లేరు కాబట్టి కాబట్టి రేపు వెళ్తాను దేవుడు అందరూ తోడుగు ఉండాలని ప్రేయర్లో పెట్టండి పర్సనల్ ప్రేయర్ పెట్టండి దేవుడు సహాయపడమని ఓకేనా సార్ అందరికి అందరూ తప్పకుండా ప్రార్థన చేద్దాం